మొదటి చాప్టర్ అమ్మ నాన్నగారు మామయ్య అమ్మలగన్న అమ్మ మా అమ్మ నాకు జన్మనిచ్చిన మాతృమూర్తి పేరు వెంకటరత్నమ్మ ఈమ కవయిత్రి రచయిత్రి ప్రప్రథమ వైజ్ఞానిక మాసపత్రిక అనసూయ సంపాదకురాలు పయనీర్ జర్నలిస్ట్ ఎడిటర్ బ్రహ్మ సమాజిస్ట్ మరియు సోషల్ రిఫార్మర్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించారు అత్యుదాత్త కవులు పండితులు పిఠాపురం ఆస్థాన విద్వాంసులు దేవులపల్లి తమ్మన్న శాస్త్రిగారి పుత్రిక గ్రేట్ రిలిక్ అండ్ రినైసెన్స్ పోయిట్ పద్మభూషణ్ కళాప్రపూర్ణ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రిగారి అక్కగారు ప్రసిద్ధ క్లాసికల్ కవి పండితులు నటులు నాటకరచయిత పద్మశ్రీ వింజమూరి లక్ష్మీ నరసింహాద్రిగారి సతీమణి ప్రాచీన నూతన క్లాసికల్గా రొమాంటిక్ తెలుగు లిటరేచర్కి ఈమె వంతెన లాంటిది మా అమ్మ ఇండియాలో మార్గదర్శకులైన జర్నలిస్టుల్లో ఒకరుగా గౌరింపబడ్డారు పంతొమ్మిది వందల ఇండియాలో మున్ముందుగా కల్చరల్ లిటరీ మాసపత్రిక అనసూయ అనే పేరుతో ఆరంభించారు అదే తెలుగుదేశంలో వెలువడిన మొదటి మాసపత్రిక ఎడిటర్ అమ్మ పబ్లిషర్ నాన్నగారు ఎందరో ప్రఖ్యాత కవుల మొదటి రచనలు గేయాలు అనసూయపత్రికలో ప్రచురించబడ్డాయి నండూరి సుబ్బారావుగారి మొదటి ఏంకిపాటలు మామయ్య కృష్ణశాస్త్రి భావగీతాలు తదితర కవుల గేయాలు పిఠాపురం మహారాణిగారు మొదలైన ఎందరో విదిషీమనుల వ్యాసాలు ఈ పత్రికలో వచ్చేవి ఇవే కాక వంటల శీర్షికలు సిరోజాలంకరణ ముగ్గులు పజిల్స్ వైద్యం చిట్కాలు మొదలైన వాటితో అనసూయ పత్రిక చాలా ఆకర్షణీయంగా ఉండేదని అమ్మ చెప్పేది ఈ పత్రికను పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు కాకినాడ నుంచి నడిపించారు ఆ రోజుల్లో పుట్టిన నాకు అనసూయ అని పేరు పెట్టారు నా తల్లిదండ్రులు అమ్మ పూర్వాచార పరాయణరాలైనప్పటికీ సాంప్రదాయం పాటించే చాదస్త కుటుంబంలో పుట్టినప్పటికీ బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు ఉపదేశకులు బ్రహ్మర్షి వెంకటరత్నం నాయుడుగారి బోధనలు ఆమెను కూడా ఆకర్షించాయి కుల మత భేదాలను అరికట్టడానికి ఆ రోజుల్లోనే అమ్మ కూడా తోడ్పడ్డారు పంతొమ్మిది ప్రాంతానికే మా అమ్మ వెంకటరత్నమ్మగారు ప్రతిష్టాత్మకము సాహిత్యపరము అయిన విజ్ఞానచంద్రిక పరీక్ష డిస్టింక్షన్తో పాస్ అయ్యారు ఆ రోజుల్లోనే గ్రహలక్ష్మి ట్రస్టు వారు తెలుగు జర్నలిజంలో మా అమ్మగారు చేసిన పయనీరింగ్ వర్క్కి స్వర్ణకంకణం అవార్డిచ్చారు అటువంటి ఆదర్శమూర్తికి పుట్టినా నేనెంతో అదృష్టవంతురాలని ఆమె పెంపకంలో నన్ను తీర్చిదిద్దింది కొంతైనా ఆమె విజ్ఞానం నాకు అంటిందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అలనాడు పంతొమ్మిది వందల ముప్పై రెండు ముప్పై మూడు ప్రాంతంలో రాజమండ్రిలో నార నాళంవారి సభల్లో నా లలిత సంగీత సోలో ప్రోగ్రాంలో మొదటి జానపద గేయం ఇంట్రడ్యూస్ చేసి పాడినప్పుడు ఒక కవయిత్రి మా అమ్మగారిని నాచేత అసభ్యమైన పాట పాడించారని ఆక్షేపించినప్పుడు మా అమ్మ చెప్పిన జవాబే నాకు శ్రీరామరక్ష అయ్యింది మా అమ్మాయి పాడిన జానపద గేయంలో మాత్రం అశ్లీలం లేదు క్షేత్రయ పదాల్లోనూ జావళీలలోనూ ఉన్నంత శృంగారం కూడా ఈ పాటలో లేదు అందుకే పర్వాలేదు పాడమన్నాను అన్న ఆ పైమాటలు దీవెల్లై నాకు చెప్పలేనంత బలా శక్తిని చేకూర్చి జానపద సంగీత సామ్రాజ్ని బిరుదును ప్రసాదించి డెబ్భై ఆరేళ్లు ఏకదాటిగా పాడించి నా ఉద్యమం నెరవేర్చాయి వింజమూరి వెంకటలక్ష్మి నరసింహారావు గారు వింజమూరి జమీందారుల కుటుంబానికి చెందినవారు తాతలు పిఠాపురం ఆస్థానంలో దివాన్గిరి చేసినవాళ్ళు మా నాన్నగారు కవులు పండితులు నటులు నాటక రచయిత నాన్నగారు మంచి రంగు బాగుండేవారు కాకినాడ మెక్టారిన్ హైస్కూల్లో తెలుగు పండిట్ గా పనిచేశారు పంచకట్టు పైన కోటు వేసుకుని జేబరారంగుతల తలపాగా చుట్టుకొని స్కూలుకి వేషంలాగా వెళ్లేవారు ఆ రోజుల్లో తలపాగా చుట్టుకోవడం ఓ గౌరవంగా పరిగణించబడేది ఈయన ఎన్నో నవలలు నాటకాలు పద్యరచనలు రాశారు వీరు రాసిన పుస్తకాలు కొన్ని బీఏకి ఎంఏకి టెక్స్ట్ బుక్స్గా కూడా పెట్టారు వీరు రాసిన నాటకాల్లో అనార్కలి మెక్లారిన్ హైస్కూల్ వారి కోసం రాసిన సైన్ ఆఫ్ ది క్రాస్ ప్రసిద్ధికెక్కినవి బాలబంధు బీవీ నరసింహారావుకి యాక్టర్గా పేరు తెచ్చింది నాన్నగారి అనార్కలీ నాటకంలో వేసిన అనార్కలి వేషమి బీవీ నరసింహారావు గారు నాన్నగారి శిష్యుడు ఇంకా ఎందరో పేరెక్కిన సిరీ డైరెక్టర్లు ఆదినారాయణరావు గారనే మ్యూజిక్ డైరెక్టరు ఆదుర్తి సుబ్బారావు గారు బిఏ సుబ్బారావు గారు రేలంగి వెంకట్రామయ్య గారు నటులు శివరావు గారు మా నాన్నగారి శిష్యులే నాన్నగారు నటించిన ఆరు నాటకాలు మాత్రమే నాకు జ్ఞాపకం ఉన్నాయి పాదుక పట్టాభిషేకంలో దశరథుడు ప్రతాపరుద్రీయంలో విద్యానాథుడు సారంగధరలో రాజరాజనరేంద్రుడు కన్యాశుల్కంలో రామప్పపంతులు గయోపాఖ్యానంలో గైడు అనార్కలీలో అక్బర్ వేషాలు నాన్నగారు పద్యాలు చదువుతుంటే ఆఖరి రోలో ఉన్న ఆడియన్స్ కూడా అవి క్లియర్గా వినిపించేవి భాషాజ్ఞానం కలవారు కనుక మాట స్పష్టత ఉండి ఉచ్చారణ డిక్షన్ బాగుండేవి అందుకే డైలాగ్స్ బాగా చెప్తారని ప్రతీతి నాన్నగారి యాక్టింగ్ కూడా చాలా బాగుండేది సహజంగా నటించేవారు రూపు బాగుండేది కనుక ఏ వేషం వేసినా ఇంప్రెస్ చేసేవారు ప్రతాపరుద్రీయం నాటకంలో ఒక సీనులో విద్యానాథుడి క్యారెక్టర్కి తేలు కుట్టుతుంది నటన ఎంత సహజంగా ఉందంటే ఆడియన్స్లో కూర్చున్న అన్నయ్య ఏడుస్తూ నాన్నగారు అంటూ స్టేజ్ దగ్గరికి పరిగెత్తాడట మరికొందరు కూడా నాన్నగారికి నిజంగానే తేలి కుట్టిందనుకొని స్టేజ్ పైకి వెళ్ళారట తెర వాల్ చేశారట ఇలాంటి కథలెన్నో నాన్నగారు చెబుతుండేవారు మా నాన్నగారు చమత్కారంగా మాట్లాడేవారు తల క్రింది మాట మాట్లాడి మమ్మల్ని నవ్వించేవారు భావకవులందరికీ నాన్నగారు బావగారు అమ్మ అక్కగారు నేను నేనకోడల్ని యాక్టర్స్ అందరికీ నాన్నగారు అన్నగారు నాన్న నాటకాలు ఆడటానికి వచ్చిన ముఖ్య వేషధారులందరూ మా ఇంట్లోనే బస్సు చేసేవారు వారు ఎడవల్లి సూర్యనారాయణ గారు మాధవ పెద్ది గారు స్థానం నరసింహారావు గారు బళ్ళారి రాఘవాచారి గారు డివి సుబ్బారావు గారు కొత్తపల్లి లక్ష్మయ్య గారు బందా కనకలింగేశ్వరరావు గారు మొదలైనవారు వీరిలో పాడేవారు మైండ్లో రిహర్సల్స్ చేసుకునేటప్పుడు అందరికీ నేనే హార్మోనియం వాయించేదాన్ని నాన్నగారికి అన్నీ సరదాయే నాలాగా నాన్నగారితో కలిసి జాతరలకి హరికలకి నాటకాలకి సంగీత కచేరీలకి వెళ్ళేదాన్ని నాన్నగారికి నేను కర్ణాటక సంగీతంలో పైకి రావాలని చాలా ఉండేది నేను తొమ్మిదవ ఏటి నుంచి లలిత సంగీత కచేరీలు చేస్తున్న ఆ కచేరీలో కూడా ముందుగా రెండు త్యాగరాయి కీర్తనలు పాడితే కానీ ఒప్పుకునేవారు కారు రాగాపన మరిచిపోవద్దని మరీ మరీ చెప్పేవారు నన్ను అందరి గాయకుల వద్దకు తీసుకెళ్లి నా చేత పాడించి వారి చేత నాకు ఒక పాటైనా నేర్పించందే వదిలేవారు కారు నాతో అన్ని కచేరీలకే వచ్చేవారు నాది బిజినెస్ మైండ్ కాకపోవడం వల్ల కచేరీలో వచ్చిన డబ్బు లెక్కలంతా చూసేవారు ఎంత డబ్బు వచ్చిందో ఎంత ఖర్చయిందో ఎప్పుడు నేను అడగలేదు నేను మహాభోగిని కంఫర్ట్ కావాలి మంచి మంచి దుస్తులు వేసుకోవడం ఫస్ట్ లో ప్రయాణం చేయటం లాంటి లగ్జరీస్ మాత్రం ఉండి తీరాలి నాకు మా నాన్నగారు అవన్నీ చూసుకునేవారు నా గొంతు పోతుందని నన్నేమీ తెనిచ్చేవారు కాదు నాకు స్పెషల్ ట్రీట్మెంట్ అన్నయ్యకి సీతకి పైకి చెప్పకపోయినా కొంత కష్టంగా ఉన్నా నా వల్ల ఆర్థికంగా అందరూ బెనిఫిట్ అవుతున్నారు కనుక ఎవరు మాట్లాడేవారు కాదు నేను బంగారుపు గుడ్లు పెట్టే బాధని కదా కాకినాడలో ఉన్నప్పుడే నా చిన్నతనంలో కర్ణాటక సంగీతంలో రాగం తానం పల్లవి వరకు వచ్చానంటే నిజంగా అది మా నాన్నగారి ప్రోద్భవ ప్రోద్బలం వల్లే అప్పటి వైస్ ఛాన్సలర్ సిఆర్ రెడ్డి గారిని మెప్పించి ఒప్పించి ఆంధ్ర యూనివర్సిటీలో మ్యూజిక్ గ్రూప్ పెట్టించి తీసుకురావడం తీసుకోవడం కూడా కొంత మా నాన్నగారి ప్రోత్సాహమే మా నా జీవితంలో మా అమ్మ జానపద సంగీతం మా నాన్నగారు శాస్త్రీయ సంగీతం ఇక మా మామయ్య నవ్య సాహిత్య వైతాళికుడు భావకవి సార్వభౌముడు మా మేనమామ పద్మభూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రిని గురించి తెలియని వాళ్ళారు అందుచేత చాలామందికి తెలియని విషయాలనే రాయడానికి ప్రయత్నిస్తాను నాకు ఏడెనిమిది సంవత్సరాల వయసున్నప్పుడు మా మామయ్య రూపం ఎలాగుండేదంటే ఒత్యిన నొక్కులు నొక్కులు జుట్టుతో గిరిజాలు ఒళ్లంతా చందనం కళ్ళకు సుర్మా పునుగు జవ్వాజీలతో తిలకం రంగురంగుల జుబ్బ పంచ మెళ్ళో పూసలు చేతికి మల్లెపూలు చుట్టుకుని అత్తరు పూసుకుని నేలమీద తివాసి పరిచి దానిమీద పరుపు బాలీసులు అమర్చుకొని హుక్కా పీలుస్తూ పాదుషా ఫోజులో కూర్చుని చుట్టూ నలుగురైదుగురు స్నేహితులతో ముచ్చటిస్తూ పాటలు రాసే మావయ్య ఓ గాడ్ ఇట్ ఈజ్ ఎసైట్ టు సీ మామయ్యకు చాలా ఏళ్ల వరకు పిల్లలు లేరు అక్కయ్య పిల్లలంటే ముద్దు అందులోనూ నేనంటే మరేనూ తనలా ఉంటానని ఒసే నీకు నా కళ్ళు వచ్చాయి నా మెదడు రాలేదే అనేవాడు నీకు నా సంగీతం రాలేదే అని నేననేదాన్ని ఎవరైనా తెలివిగా మాట్లాడితే మావయ్యకి చాలా ఇష్టం చిన్నతనంలో మావయ్య తన పాటలను తనే రీసైట్ చేసేవాడు పద్యాల్లాగా ఆ రోజుల్లో అవి బాగానే ఉండేవేమో కానీ నాకు అవి ట్యూన్స్ పెట్టి పాటలుగా చేసి పాడాలనిపించేది అటువంటి అవకాశం ఆ రోజుల్లోనే పీఠాపురం యువరాజవారి పెళ్ళప్పుడు లభించింది మహారాజా వారు పాటలు మావయ్యని రాయమని ఆదేశించారు ఆ పాట ఆ పాటలకి ఓ సంగీతం మాస్టర్ ట్యూన్స్ పెట్టి పాడి వినిపించారు మామయ్య ఒళ్ళో కూర్చొని వింటున్న నాకు అవి నచ్చలేదు ఆయన వెళ్ళగానే ఆ ట్యూన్స్ అన్నీ మార్చేసి మామయ్య ఇలా పాడితే బాగుంటుంది అంటూ పాడు వినిపించాను మామయ్య ఆశ్చర్యపోయి ముద్దుకృష్ణ కరుమిళ్ళ వెంకట్రావు దాసుగారులని పిలిచి నాచేత మళ్లీ పాడించి విన్నారు అందరూ నన్ను జీనియస్ అని ప్రొడిజీ అని పొగిడారు ఆ పాటలు పెళ్లిలో నాచేతే పాడించారు మహారాణిగారు నాకు నూట పదహారు కాసులు పరికిణీగుడ్డ తాను పలహారాలు పారితోషికంగా ఇచ్చారు ఆ తరువాత మావయ్య రాసిన కృష్ణపక్షం కన్నీరు మహతి కార్తీకీలోని పాటలు బ్రహ్మగీతాలు మొదలైన పాటలు ఎన్నింటికో సంగీతంకుచ్చిపాడాను అవే నా తొలి గేయ రచనలు అదే భావగీతాలు పుట్టుక కర్ణాటక సంగీతి కచేరీలు చేయడానికి సంసిద్ధురాలనవుతున్న నన్ను నూతన పంధ పట్టించాయి నన్నొక మ్యూజిక్ కంపోజర్ని చేశాయి తన సాహిత్య పర్యటనలో మామయ్య నన్ను కూడా తీసుకువెళ్లేవారు పాడటానికని ఆంధ్రదేశం ననుమూల్లా బరంపురం మొదలు బళ్ళారి వరకు అన్ని ఊళ్ళూ తిరిగి మామయ్య ఉపన్యాసము నా భావగీతాలతో నవ్య సాహిత్యం ప్రచారం చేశాం నవ్య సాహిత్య పరిషత్లోనూ సాహితీ సదస్సులలోనూ బ్రహ్మో సమాజోత్సవాలు ప్రోగ్రెసిన్ రైటర్స్ కాన్ఫరెన్సుల్లోనూ కృష్ణజీశాస్త్రి గీతాలు అనగా నా పాట లేని బ్రహ్మోపాసన కానీ ఉత్సవం కానీ ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు రాయడం మామయ్య వంతు కాని ఆ పాటల భావానికి తగిన సంగీతం కూర్చుపాడడం నా వంతే ఆ ఉత్సవాలు తిరువయ్యూరు త్యాగరాజోత్సవాల్లాగా సంగీతారాధనల్లాగా ఉండేవి మామయ్య పాటల్లో కరుణా భక్తి శృంగార రసాలకే ప్రాధాన్యమిచ్చేవాడు ఎన్నో రకాల పాటలు జానపద స్టైల్లో కూడా రాశాడు ఆ పాట గోదావరి పడవవాళ్లు పలు విధములైన చేపలను వర్ణిస్తూ పాడే పాట మామయ్య రాసిన ప్రార్థనా గీతాలు ఆధ్యాత్మికంగానూ భావగీతాలు సాహితీపరంగానూ జాతీయ గీతాలు రాజకీయంగానూ సాంఘికంగానూ సంచలనం కలిగించాయి మామయ్య రాసిన రేడియో నాటికలు ఊర్వశి వసంతోత్సవం విద్యావతి గుహుడు శ్రీకృష్ణ జన్మాష్టమి గోదావరి నవరసాలు అన్ని తెగలవారిని మెప్పించాయి వీటిలో పాటలన్నీ అప్పుడు నేను సంగీతం కూర్చిన పాపులర్ ట్యూన్సే మామయ్య సినిమాలకి పాటలు రాయడం మల్లీశ్వరితో మొదలైంది బిఎన్ రెడ్డి గారు ముందు నా స్నేహితులే వారి చెల్లెలు పెళ్లికి కణేగళ్ళలో పాట కచేరీ చేశాను అందులో నేను సంగీతం కుర్చిన యమన్ కళ్యాణి రాగంలో పాడిన అష్టపది సమీరే యమునా తీరే బియ్యన్ గారికి చాలా నచ్చింది మల్లీశ్వరిలో అలాంటి పాటే కావాలని నాచేత మనస్సున మల్లెలమాలూగెని ట్యూన్ పెట్టించుకున్నారు మల్లేశ్వరికి నాలుగు పాటలిచ్చాను ఏళ్ల తరబడిగా మామయ్య పాటలు పాడుతున్న నేను కంటిన్యూషన్గా భావించి నా పేరు వేయకపోయినా ఏమీ అనుకోలేదు పైగా మామయ్య పాటలంటే నేనే నన్నెవ్వరికీ తెలీదు అనుకున్నాను పిచ్చిదాన్ని ఇన్నేళ్ల తరువాత భానుమతి అప్పుడు వాయించిన కొందరు ఆర్కెస్ట్రా వాళ్లు ఆ పాట మరి మూడు పాటలు నావని రుజువు చేశారు మామయ్య ఎక్కడుంటే అక్కడే సరస్వతి వెలిసేది కాలేజీల్లో సాంస్కృతిక కార్యక్రమాలను పెట్టాడు మా కాకినాడ కాలేజీ లో ఇవి నూతన చైతన్యం కలిగించాయి ప్రతి ఏటా జరిపించే ఆంధ్ర సాంస్కృతిక వారోత్సవాల్లో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి వివిధ రంగాలలో ఉన్న ప్రముఖుల్ని రప్పించేవాడు ఆ సభల్లో తన పాటలతో పాటుగా రాయప్రోలు విశ్వనాథ బాపిరాజు వేదుల అబ్బూరి శ్రీశ్రీవారి లిరిక్స్ను నా చేత ట్యూన్ పెట్టించి పాడించేవాడు ఆ సభల కోసం రాసిన పాటే జయ జయ ప్రియభారత జనయిత్రి మావయ్య రచనకు నా ట్యూన్కి ఈ పాటకు వచ్చిన పాపులారిటీ అంతా ఇంతకాదు పంతొమ్మిది వందల ముప్పై ఆ పాటను సోలో సాంగ్ గా హిస్ మాస్టర్ వాయిస్ వారికి రికార్డ్ చేశాను నా మొదటి పుస్తకం నేను నా రచనల్లో మావయ్యని గురించి విపులంగా రాశాను నన్ను తీర్చిదిద్దినవాడు నామైనమామ మామయ్య కవిత్వమే కాదు ఎవరికి ఏ డ్రెస్ బాగుంటుందో ఏ రంగు నప్పుతుందో ఇలాంటి చిన్న చిన్న కిటికలు కూడా చెప్పేవాడు నా చిన్నప్పుడు నా కంటికి కాటుక బ్రాడ్గా పెట్టమనేవాడు మా నాకు బాగా జ్ఞాపకం బొట్టు కొంచెం పెద్దగా కోలగా పెట్టుకోమనేవాడు జడ లూజుగా వేయించేవాడు ఇతర ఆడవాళ్లలో ఏమైనా లోపాలుంటే అతిశయోక్తులతో విమర్శించి అందర్నీ నవ్వించేవాడు చాలా చమత్కారి మామయ్య ప్రభావం నా మీద చాలా ఉంది సాటి మేటి గేయాలని రచించి నన్ను ఇన్స్పైర్ చేసి వాటికి సంగీతం కూర్చే అవకాశాన్ని కల్పించి తొమ్మిదో సంవత్సరంలోనే నన్నొక మ్యూజిక్ కంపోజర్గా తీర్చిదిద్దారు విదుషీమణి అమ్మ పండితులు నాన్నగారు మహాకవి మావయ్య వీరి సారస్వత వైజ్ఞానిక దృక్పథాల ప్రభావం నాపై ప్రసరించి నన్నొక కళాకారిణిగా గాయకురాలిగా సంగీత దర్శకురాలిగా రచయితిగా రూపొందించాయి నా సంగీత వాహిని మూడు చీలికలై ప్రవహించింది అవి జానపద సంగీతం శాస్త్రీయ సంగీతం లలిత సంగీతం ఇవి మూడు ఏకైక గాన వాహినిలో సజీవ కళాస్రవంతులు ఇవేనా సంగీత త్రివేణి ఇవేనా మా అమ్మ నాన్నగారు మావయ్య